కీర్తన సంఖ్య తొంభై ఒకటి నాటికి నాడే నా చదువు మాటలాడుచున్ను మరచేటి చదువు ఎనయని నేరుగుటకే పో వెనకవారు చదివిన చదువు మనసున మరచుటకే పో పనిబడి ఇప్పటి ప్రౌఢల చదువు తెలిసి ఇతనిినే తెలియుటకే పో తొలుత కృత చదువు కలిగిన ఇతని కాదననే పో కలియుగంబులో కలిగిన చదువు పరమని వెంకటపతి కనుటకే పో దొరలగు బ్రహ్మాదుల చదువు చిరుల ఇతని మరచెడి కొరకే పో విరసపు జీవుల విద్యల చదువు